నూట ముప్పై ఆరవ సంకీర్తన పరమాత్ముడొక్కడే పరమ పావనుడు కన పరిపూర్ణుడనిడీ భావమే చాలు హేయమిందేది ఉపాధేయమిందేది వాయిటనే హరి సర్వపరిపూర్ణుడు నేయునెడ గుణభావ జీవ కల్పనములివి రోయజూచిన తనదు కాయమే రోత జాతిందేది అంత్య జాతి అంత్యజాతీందేది జాతులన్నిటా ఆత్మ సర్వేషుడు ఆ తలను అంటుముట్టనడి భావనలెల్లా పాతిపడి ఎరగనోపని వెలితే తనది తెలివిగలదాకా తెగని మరుగులివి తెలిసినంతటి మీద తీరు సంశయము ఇలలోన శ్రీవెంకటేశ్వరుని కరుణచే వెలసి ఈ జ్ఞానంపు విడువకు మనసా